తిరుమల లీలామతం పదవ అధ్యాయం కప్పకు శాప విమోచనం ప్రాచీన బర్హి ఒక మహారాజు అతనికి యజ్ఞాలు చేసే అభిలాష చాలా ఎక్కువ ప్రపంచమంతా దర్భలను పిలిచి యజ్ఞాలు చేయడమే కర్తవ్యంగా పెట్టుకున్న కర్మయోగి ఒకనాడు గానగంధర్వుడు తుంబురుడు ఆ రాజ్యానికి వచ్చి ఆ రాజు చేసిన చేస్తున్న యజ్ఞ కర్మలు చూసి చాలా సంతోషించి ప్రాచీన బర్హిని ఎంతో శ్లాఘించాడు నీ వంటి రాజు భూమండలంలో లేనే లేడు ఎన్ని యజ్ఞాలు చేశావు నీ వంటి గొప్ప వాడింపొహడు లేడు నీలాగా దానాలు చేసిన వారు గాని ధర్మాలు చేసిన వారు గాని బ్రాహ్మణులకు సంతర్పణలు చేసినవాడు గాని ఇంకొకరు లేరు నీవు వీర దాన శిఖామణిది అని పొగిడాడు ప్రాచీన బర్హిని అంతగా పొగడటానికి ఇంకొక కారణం కూడా ఉంది ప్రాచీన బర్హి దగ్గర ఒక విశేష వీణ ఉంది అది నవరత్న ఖచ్చితం మణి మాణిక్యాల పొదగబడిన చాలా అరుదైన ఖరీదైన అద్భుత వీణ దాని పొందడం కోసం మానవ మాత్రుడైన ప్రాచీన బర్హిని గాన గంధర్వ ముఖ్యుడైన తుంబురుడు ఉత్ప్రేక్షలతో పొగడతలతో ముంచెత్తాడు అలా ఆ వీణను ఆ రాజు నుండి పొందాడు ఆ వీణ తీసుకుని నారదముని వద్దకు వచ్చాడు ఆ వీణను చూసి జరిగిన విషయమంతా తెలుసుకున్న నారదుల వారికి చాలా కోపం వచ్చింది అయ్యో భగవంతుని పొగడాల్సిన సేవించాల్సిన మనం మానవ మాత్రుడైన ప్రాచీన బరిహిని పొగడటమేమిటి అందున కామ్యాపేక్షతో అటువంటి నీచో పనిచేసిన నీవు దండార్హుడవు ఆకాశ మార్గంలో సంచరించే శక్తిగల గంధర్వుడవు మన విద్య ప్రతిభ శక్తియుక్తులు భగవంతుని ఆరాధనకే గానీ ఉదర పోషణకు గాని స్వలాపేక్షకు గానీ కాదు ఇలా అన్యథా లాభం కోసం నరస్తుతి నరస్తున నీకు ఆకాశ మార్గంలో వెళ్లి అర్హత పొయి భూలోకంలో జన్మించు అని శప్పిస్తాడు ఆ నారద శాపం ఒక రకంగా తుంబురుని ఉద్ధారానికే తుంబురుడు స్వతహాగా సాత్వికుడు భక్తుడు యోగ్యుడు ప్రారంధం వల్లనో క్షణిక అజ్ఞానం వల్లనో తాత్కాలిక అసురావేశంతోనో ఈ తప్పు చేసిన భగవద్ అనుగ్రహం ఉంది కనుక భూలోకంలో శ్రీవేంకటాచలంలో ఘోణతీర్థం దగ్గర పడ్డాడు అక్కడ తీర్థంలో రోజు స్నానం చేసి తపస్సు చేసుకుంటూ ఉంటాడు అలా తీర్థస్నాన తపాలు చేస్తున్న తుమ్మురునికి పాల్గొన మాసంలో భగవంతుని ప్రత్యక్షం జరుగుతుంది భగవంతుడు ఒక్కడే కాకుండా బ్రహ్మాది దేవతలతో సహా వస్తాడు వారందరినీ ఆ ఘోణా తీర్థంలో స్నానం చేయమంటాడు భగవంతుడు వారితో పాటు తుమ్మురుని కూడా స్నానం చేయమంటాడు అంతటితో తుమ్మురునికి శాప విముక్తి కలిగి తన గంధర్వ రూపం ఆకాశయాన శక్తి ఇతర గంధర్వ శక్తులు ముఖ్యంగా మాధుర్యంగా గానం చేసే శక్తి తిరిగి వస్తాయి భగవంతుడిని తుంబురుడు తాను ఉద్ధారమైన ఆ తన పేరు ఉండాలని కోరతాడు భగవద్చ్ఛ వల్ల అప్పటి నుండి ఆ తీర్థానికి ఘోణాతీర్థం బదులు తుంగురు తీర్థంగా ప్రసిద్ధి వచ్చింది అలా తుంగురుడు కోరడానికి రెండు కారణాలు దేవతలు మహాత్ములు జ్ఞానులు ఆతీర్థంలో స్నానం చేసినప్పుడు తన పేరు చెప్పుకుంటే వారి పుణ్యంలో భాగం తనకంటే తక్కువ వారు స్నానం చేసి తన పేరు తలుచుకుంటే వారికి పుణ్యం కలిగించే భాగ్యం అదొక పుణ్యం ఇది చాలా మహత్వం గల తీర్థం సకల దేవతలు భగవంతుని సమక్షంలో స్నానం చేసిన తీర్థం ఆ తీర్థానికి వెళ్ళి స్నానం చేయకుండా వస్తే ఈ తీర్థాన్ని తిరస్కరించినందుకు పంచి మహాపాతకాలు చుట్టుకుంటాయని వరాహ పురాణం చెప్తుంది స్నానం చేస్తే ఈ పాతకాలు పోతాయి ఈ తుంగురుడు భగవంతుని అనుగ్రహం ప్రత్యేకంగా ఇంకొకసారి పొందుతాడు ఒకసారి కుబేరుని ఆజ్ఞానుసారం చాలా తొందరలో రంభ కుబేరుని దగ్గరకు వెళ్తుంటే దారిలో తుమ్ముడు ఆపుతాడు సంగతి చెప్పినా వినక బంధిస్తాడు కుబేరుడు కోపంతో కథల లేని రాక్షసుడు అని శాపాన్ని అలా విరాధుడు అనే రాక్షసునిగా జన్మ తీసుకుంటాడు రాములు వారి అనుగ్రహంతో శాప విమోచనమవుతుంది భారత కాలంలో సంజయుడిగా అవతారం చేసి ఉత్తరాష్ట్రుని సారథి భగవద్ అనుగ్రహంతో దివ్య దృష్టి కలిగి కురుక్షేత్ర యుద్ధమంతా దూర దర్శనం చేసి ధృతరాష్ట్రునికి వినిపించిన వాడే ఈ తుంగురుడు ఈ తుంబర క్షేత్ర మహిమ గురించి వరాహ పురాణంలో ఇంకొక సంఘటన వివరించబడింది ఈ తుంబుర తీర్థ మహిమ గురించి గార్గ్య ఋషి దేవతల ఋషిని ప్రశ్నిస్తాడు తుంబురుడు శాప విమోచనమైనాక ఒక మాఘమాసం తెల్లవారకుండానే లేచి మాఘ స్నానం చేసి పూజ దేవతార్చనకు సిద్ధమవుతాడు తన భార్య ఇంకా నిద్రపోతూ ఉండటం చూచి ఆమెను లేపి మాఘమాస పవిత్ర స్నానం చేసి తన పూజకు సిద్ధం చేయమంటాడు మాఘమాసంలో చలి ముఖ్యంగా తెల్లవారుజామున ఇంకా ఎక్కువ భార్య బద్దకిస్తుంది సకాలంలో స్నానం చేసి పూజకు సదుపాయం చేయదు తుమ్మురుడు కోపించి కప్పబై నీరు లేని చోట పడి ఉండే దుఃఖం అనుభవించు అని శాపమిస్తాడు ఆమె చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో భర్తను శాప విమోచనం చెప్పమని ప్రార్థిస్తుంది సరే అని విమోచనం ఎలా అవుతుందో కూడా చెప్తాడు అలా ఆమె ఒక అశ్రద్ధ వృక్షం వేళ్లలో నరక యాతన పడుతూ వెయ్యి సంవత్సరాలు జలాధారం లేకుండా వ్యధ అనుభవిస్తుంది ఒకనాడు అగస్య యాత్రకు వెళ్తూ ఆ అశ్వద్ధ వృక్షం నీడలో ఉండి తన శిష్యులకు వెంకటాచలంలోని తుమ్మురు తీర్థమహిమ వర్ణన చేస్తాడు అక్కడే వేళలో ఉన్న ఆ కప్పకు తుమ్ముర తీర్థ శ్రవణంతో శాప విమోచనమై అగస్్యునికి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతాయి అగస్యులు ఆమెకు పాత ప్రత్య ధర్మాలు పతి మాట జవ దాటకూడదన్న ధర్మ విషయాలు చెప్తాడు పతి అధర్మ పరుడై నిషిద్ధ కర్మలు చేయమని ఆదేశిస్తే పత్ని అటువంటి ఆజ్ఞ పతి ఆజ్ఞ అయినా తిరస్కరించవచ్చని కూడా చెప్తాడు పతి ధార్మికుడై భగవంతుని అర్చనకు సహాయం అడిగినప్పుడు నిర్లక్ష్యం చేయడం పతివ్రత ధర్మం కాదని చెప్పి ఆమెను ఆశీర్వదించి పంపుతాడు ఇలా తుంబుర తీర్థ మహిమ వింటేనే పాపనాశనం అయితే తుమ్ముర తీర్థంలో స్నానం చేస్తే ఎంత మహిమో వేరే చెప్పాలా కానీ ఈ స్నానాన్ని జ్ఞానంతో చేయాలి తీర్థ మహిమ తెలుసుకుని చేయాలి ఏ నీళ్లన్నా స్నానం చేయాల్సిన అవసరం ఉంది కనుక స్నానం చేస్తే అంత ఫలం రాదు మహిమ తెలుసుకుని స్నానం చేసేప్పుడు ఆ తీర్థ మహిమ తలుచుకొని ఎవరెవరు ఈ తీర్థంలో తరించారో వారిని స్మరించుకొని తాను చేసిన పాపాలకు పశ్చాత్తాపం చూపిస్తూ చేసిన స్నాన ఫలం కృష్ణార్పణమస్తు అని శ్రీనివాసునికి సమర్పిస్తే ప్రక్షాళన గాని పాపము ఉండదు ఉండదు అరుంధతి దేవి కూడా పన్నెండు సంవత్సరాలు ఈ తుమ్ముర తీర్థంలో ప్రతిరోజు స్నానం చేసి తపస్సు చేసిందని పురాణం చెప్తున్నాను భగవంతుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలంటే ఆమె ఈ తుమ్ముర తీర్థ మహిమ జ్ఞానం నాకు పూర్తిగా కలిగితే చాలు అంటుంది అంతటి మహిమ కలిగినది ఈ తీర్థం అరుంధతికి తెలుసు ఈ తీర్థంలో భగవంతుని విశేష సన్నిధానం ఉందని దానితో పాటు భగవంతుని ఆజ్ఞతో సకల దేవతా సన్నిధానం కూడా ఇక్కడ ఉంది కనుక ఇది మోక్షం ఇచ్చే శక్తి గల తీర్థమని అర్థం చేసుకోవాలి అవకాశాన్ని తెచ్చుకుని జన్మలో ఒక్కసారైనా ఈ తీర్థానికి వెళ్లి శ్రద్ధతో స్నానం చేస్తూ ఈ తుంగురు తీర్థమహిమా పారాయణం చేస్తే పాతి ఫలం వస్తుంది ముఖ్యంగా పతివాక్య ఉల్లంఘన దోషం పోతుంది ఈ రోజుల్లో పతివాక్యం ఏదో సమయంలో ఉల్లంఘన చేయని పుత్రులు అరదు కదా ఈ తీర్థ స్నానం చాలా అవసరం అన్నమయ్య కీర్తన మనుజుడై పుట్టి మనుజుని సేవించి దుఃఖం అన్నది విన్నాం కదా ఈ మానవ జన్మ భగవంతుని గుణగానం చేయడానికి గాని ఇతరులను పొగడటానికి కాదు అని తుమ్మురుని కథ సూచిస్తుంది తరిగొండ వెంగమాంబ భర్త పోయిన విధవత్వం తీసుకోకుండా సుమంగడిగా ఉండి సమాజ ఆక్షేపణకు గురై తరిగొండ బదిలి తిరుమల వస్తుంది అక్కడ కూడా అర్చకాదుల తిరస్కారానికి క్రోధానికి గురైనప్పుడు ఈ తుమ్మురు తీర్థానికి వచ్చి అక్కడ ప్రతిరోజు స్నానం చేస్తూ ఒక దశాబ్ద కాలం తపస్సు చేస్తుంది అలా పొందిన పుణ్యంతోనే జ్ఞానం భక్తి వైరాగ్యం సంపాదించి స్వామివారిపై రచనలు చేసి పీఠాధిపతులను సైతం కట్టడి చేయగల శక్తి సామర్థ్యాలు సంపాదించింది ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ నివసించిన ప్రదేశంగా తుమ్మల తీర్థంలో ప్రసిద్ధి చెందిన స్థలం చూడవచ్చు ఆమె సమాధిని కూడా తిరుమల కొండపై ఈనాటికే చూడవచ్చు ఈసారి తిరుమల వెళ్లినప్పుడు చూడడానికి ప్రయత్నం చేయండి ఈ తీర్థం స్వామివారి దేవాలయానికి ఉత్తర దిక్కులో దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది మార్చి ఏప్రిల్ నెలలో వచ్చే మాఘమాసంలో పౌర్ణమి రోజు ఉత్తర ఫలుగుణి నక్షత్రంలో స్నానం మహా విశేషం ఆ రోజు ముక్కోటి దేవతలు బ్రహ్మదేవునితో సహా ఈ తీర్థంలో స్నానం చేస్తారు అందుకే దీనిని ఫలుగుణి తీర్థం అని కూడా అంటారు దేవస్థానం నుండి పూజా నైవేద్యం జరుగుతుంది